పూర్వపక్షిప్రసక్తి అన్వేళ విక్రదోషాన్ అది దోష ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు దోష పదం లేకుండా కూడా మేనేజ్ చేయొచ్చు అవి దోషంలో అవుతాయి సమాసంలో ఉంది కాబట్టి అద్వైతాన్ని బుద్ధిని తెచ్చుకోవటం చాలా కష్టమైన విషయం ఈశ్వరానుగ్రహదేవ హింస అద్వైత వాసన అది ఏదో ఇంకా ఏదో ఉంటే మంచి దిశలో కూడా అద్వైత సంస్కారం వాసనాథ సంస్కారం అది కలగాలంటే మహాపుణ్యం చేస్తుందా నేను చేస్తూ ఉంటాను అంటే ఒక ఫిలాసఫర్స్ దృష్టితో చూడడమే తప్ప ఒక వాది యొక్క దృష్టితో చూడటాన్ని వాళ్ళ ద్వైతులు మనం అద్వైతులము అనే ఆ రకమైన సిస్టేరియన్ దృష్టితో చూడకూడదు ఆ దృష్టి ఎందరో ఆత్మస్వరూపులేదు కూడా కొంతమందికి అద్వైతం బుద్ధికి రావటం చాలా కష్టమవుతుంది వీంట్లో సామాన్యులు ఏం చేస్తారంటే వాళ్ళ అద్వైతానికి దూరంగా వాళ్ళ కర్మలు చూసుకుంటూ ఉపాసనలు చూసుకుంటూ బలి చేస్తారు కానీ కొంతమంది గడుసు అని ఉంటారు వాళ్ళు సామాన్యులు వాళ్ళు సంస్కృతం అది కూడా చదువుకుంటారు ఆ నిత్యాన్ని సంపాదిస్తారు ఇంట్లో ఏదైనా రాశారంటే మంచి కవిత శక్తి ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత వాళ్ళలో ఒక పర్సనాలిటీ ఉంటుంది మోస్ట్ యాక్టివ్ లో యాక్టివ్ పర్సనాలిటీ ఉంటుంది ఆ పర్సనాలిటీకి ఈ ఘనుషుధనము తెలివితేటలు సంస్కృత భాషా పాండిత్యము కవితా శక్తి ఇవన్నీ తోడై వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యులు బుద్ధికి రావడానికి ఇబ్బంది కలిగించే ఆ ద్వైతాన్ని అద్వైతాన్ని తిరస్కరించడానికి దాన్ని నిరాకరించి ద్వైతమైన సత్యము అని నిరూపించటానికి ఈ ఈ సామగ్రిని అంటే ఉపయోగిస్తారు వాళ్ళు చేసేది వాళ్ళు తమకున్న గడుచుదాన్ని తెలియచేయటం అద్వైతాన్ని తెలుసుకునేందుకు ప్రయోగిస్తారు అద్వైతాన్ని తిరస్కరించడానికి ఉపయోగిస్తారు ఆ రకంగా మీకు అనేక బాధలు వస్తాయి వాళ్ళు ఏమో పెద్ద పెద్ద పౌరపక్షాలు మేము చెప్తున్నామన్నాం అనుకుంటా ఆ పౌరపక్షాలని ఇక్కడి నుంచి క్షేత్ర భాష్యాల నుంచి వచ్చిన క్షేత్ర భాషలో కన్సిడర్ చేసి రిజెక్ట్ చేసిన పౌరపక్షాలని వాటికి మళ్ళీ వాటిని పునరుజ్జీవింపజేసి వాటికి మళ్ళీ రిజెక్ట్ అయిపోయిన దాన్నే దాన్ని మళ్ళీ దానికి మళ్ళీ ప్రాణం పోసి దానికి అడ్డబోట్లో నిలువు బోట్లో పెట్టి దాని చుట్టూ కొంత కర్మకాండం లేవనెక్కి సో దట్ పాపులర్ యాక్సెప్టెన్స్ దానికి తీసుకొచ్చి మీరు ముట్లో పెట్టి భూత మోడల్ పెట్టి పాపులర్ యాక్సెప్టెన్స్ వస్తారు దాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ కొంత సూపర్ స్ట్రక్చర్ డెవలప్ చేసి సో దే ది గెట్ ఇన్ టు దోల్ ఫిలాసఫర్ ఆ రకంగా ఒక ఫిలాసఫీ సమాజంలో వస్తూ ఉంటుంది అద్వైతాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ మౌలికమైన ఇబ్బంది కారణంగా ఇటువంటి వాదాలని పుడుతూ ఉంటాయి ఒక్క కొడుగులు పుట్టినట్టుగా ఈ వాదాలని పుట్టుకొస్తూ ఉంటాయి తత్వాన్ని తెలుసుకోవడం కష్టంగా ఇప్పుడు భారతదేశానికి క్షేమం చేయాలి ప్రజలకి మంచి చేయాలి అనే మాట పక్కన ఒక్క కొడుగులు పుట్టినట్టుగా పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉంది మరి వీళ్ళందరూ ప్రజాసేవ చేసేస్తే దేశాన్ని పట్టి ఎక్కడ ఉండాలి lagate politicians all right the failure in delivering the truth the, the benefits to, to the people similarly these religious heads and religious personalities um, um, are masterfully developed now mera bambes bhakti accept wali janalake సంసార బంధం నుంచి విముక్తి చేసే ప్రయత్నం ఏమేమి కారణం ఏంటంటే పూర్తికి దూరంగా ఉంటే అది అలాగే ఉంటుంది ఇప్పుడు అద్వైతాన్ని ప్రధానమైన ఇబ్బందులు ఎక్కడ వస్తాయంటే పాపులర్ అండర్స్టాండింగ్కి భిన్నంగా ఉంటుంది ఒకటి భోక్త వేరు భోగ్యము వేరు అని చూసాం జడము వేరు చేతనము వేరు అనేది నవలక్షణత్వాధికరణంలో అది మళ్ళేటప్పుడు చూస్తాం ఇక్కడ ఏమిటంటే అద్వైతము అంటే జగత్తు ఈశ్వరుడు ఒకటవాలి అంటే భోక్త భోక్తము ఒకట ఒకటి ఉన్నట్టుగా ఒకటి ఉంది ఆ సమస్యను మనం పరిష్కరించేము ఇంకో సమస్య వస్తుంది జీవుడు అభేదం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జగత్తుకి ఈశ్వరుడికి అభేదం దగ్గరికి వచ్చేటువంటి జగత్తు జడము ఈశ్వరుడు చేతనము ఎవరు కూడా జడ ఈశ్వరుగా అంగీకరించరు జడమైన విగ్రహాదుల్లో కొలిచినప్పటికీ కొలవబడే ఈశ్వరుడు చేతనుడుగానే స్వీకరించబడద కాబట్టి జగత్తు జడమైన జగత్తు చేతన చేతన తత్వం నుంచి ఎలా వస్తుంది ఆ ఉపాదానం ఎలా అవుతుంది అవడానికి వీలు లేదు ఉపాదానం అయితే కానీ అభేదం కోసం కాబట్టి ఆ సమస్య ఎప్పుడూ అలాగే ఉంటుంది జడమైన జగత్తు చేతన ఈశ్వరుడు నుంచి ఎలా ఉంటుంది అనే సమస్య ఎప్పుడో అలాగే అది అద్వైత అది ద్వైతులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ వాదాలన్నీ దాని చుట్టూ పరిగణిస్తారు ఇంకొకటి ఏమిటంటే జీవేశ్వరుల అధ్వేదం జీవుడు ఎందుకు కొరగాని వాడు ఏమి చేతగాని వాడు సర్వ జగత్తుని సృష్టించిన పరమేశ్వరులతో వీటి ది బెస్ట్ యూ కెన్ డూ ఈజ్ వీడ పరమేశ్వరుని యొక్క అంశ అని చెప్పేసి వదిలేయాలి తప్ప ఐక్యాన్ని నువ్వు ఎన్నడూ సాధించలేవు అని ద్వైతుల యొక్క పెద్ద ఆగ్రహం వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది హితాకటనాది దోష ప్రశక్తి ఇప్పుడు జీవుడే ఈశ్వరుడైతే జీవుడు తన చుట్టూ ఉండే జగత్తగా తనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు కదా వీడ ఈశ్వరుడే ఎవరితో సృష్టించిన వాడు వీడే కదా దీవుడే ఈశ్వరుడు అభేదమం ఈశ్వరుడు అంటే సృష్టికర్త అంటే ఓ రకంగా దీవుడే సృష్టికర్త అయినట్టు కదా మరి వీడు సృష్టికర్త అయినప్పుడు ఆ సృష్టిలో తనకు అనుకూలంగా ఏడవకుండా తనకి విరుద్ధంగా ప్రతికూలంగా సృష్టిని తయారు ఆ తర్వాత నాకు ఈ సృష్టి నాకు ఇబ్బంది కలిగిస్తోందని ఏడవడం ఎక్కడికి వెళ్ళింది అట్లు ఇలా ఎక్కడ అవుతుందా హిత అకారణము మనకి ఏది హితమో అది వీడెందుకు చేసుకుంటున్నట్టు ఏది హితమో అది ఎందుకు చేసుకోవటం లేదు రోగాలను సృష్టించిన ఎందుకు రోగాలను వీడు ఎందుకు సృష్టి రోగాలు లేకుండా సృష్టించుకోవచ్చు కదా వీడే కదా మీరు సృష్టించారు దేవుడికి వీడికి ఒకటే ఈ రోగాలను ఎందుకు సృష్టించుకున్నట్టు బంధువుడి రోగము దుఃఖములు ఇవన్నీ ఎందుకు ధన నష్టము వీటన్నింటినీ ఎందుకు సృష్టించుకోవడం మళ్ళీ వీటిని సర్దుబాటు కోసం మళ్ళీ గ్రహాన్ని వాటిని కొట్టుకోవడం ఆ గ్రహాలను వీడేగా సృష్టించాలి అవేవో సరిగ్గానే సృష్టిస్తే పోలీవ్ కదా గురు చన్నా యోగాన్ని ఎందుకు సృష్టించాలి గురు బృహస్పతి యోగం అలాగే మంచి యోగాన్ని సృష్టిస్తే పోవాలి కదా కుజదోషం ఎందుకు సృష్టించాలి అలాంటి యోగం ఎందుకు సృష్టించాలి వాటిని సృష్టించడం వాటితో దుఃఖపడుతూ ఉండడం అంటే వీడు వీడి చేతిలో ఏమీ లేదు వీడు ఎందుకు కొరగానే వాడే కాబట్టి వీళ్ళు ఈశ్వరునికి అధేదం పోసారు ఇది ఇక్కడ పూర్వపక్షం ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతం వేరే వస్తుంది ద్వైత గ్రంథాలలో ఇతిలాసం ఉంచుకుంటారు కదా వాళ్ళ పుస్తకాలు ఉంటాయి వాటికి వాళ్ళు సంగ పూర్యోగం చేసి చదువుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రస్తావించి తిరస్కరించిన పూర్వపక్షాన్ని అక్కడ సిద్ధాంతం చేసి అక్కడ సిద్ధాంతాలు ఎలా ఉంటుందంటే చూడవడానికి జీవుడు ఇలా ఉన్నాడు దేవుడు వీడికి హితం చేయాలంటే దేవుడు చేయాలి కానీ వీడు తనకి తాను హితాన్ని లఘువు చేసుకోలేడు చెప్పడానికి వాడు కదా కాబట్టి వీళ్ళు భక్తి చేయడానికి కూడా కొస్తాడు తప్ప ఇంకేంటి పరిచరాలు ఏం చేయాలి కింకరా దేవుడి దగ్గర కొని కింకరోని అడగాలి మేము ఏం చేయమంటాం దేవుడా అని అడగాలి అంటే దేవుడు చెప్తాడు దేవుడు ఎవరు ఎలా చెప్తాడు అంటే గురువు ద్వారా చెప్తాడు గురువు మధ్యవర్తిగా ఉంటాడు గురువు ద్వారా దేవుడు చెప్తాడు అది వీడు అంటే అందుకు పనుకొస్తాడు తప్ప వీడు దాసుడు కాబట్టి వీడి హితాన్ని వీడు చేసుకోలేడు దాసుడికి బాంఛ్యం ద్వారా చేయాలంటే ఎవరు చేయాలి దొర చేయాలి బాణం వీరందరూ వీడే హితం చేసేస్తున్న వాటికి ఈ బాంఛం ద్వారానే మాట్లాడి వీడు బాంఛన్ వీడికి ద్వర హితం చేయాలి తను తన హితం చేసుకోలేదు బాంఛన్ను ద్వారా ఒకటే కొట్టాలి అక్కడ అది సిద్ధ ఇది ఇక్కడ పూర్వపక్షము అక్కడ సిద్ధ మీకు అర్థమైందా నేను నిన్న అభయం దగ్గర ద్వితీయాద్వై భయం భోతి అని చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది నేను ఇలా చెప్తాను పాఠాలు మీ వాళ్ళలో వివేకవంతులైతే మీరు మీలాంటి వాళ్ళైతే చదువుబడి చేసిన అర్థం చేసుకుంటారు కానీ కొంతమందికి అర్థం అది ఇబ్బందికరంగా చెప్పేసిన తర్వాత నాకు ఖర్చుకోవడం నాకు అలవాటు వచ్చింది విప్ర పశ్చిమ బుద్ధయ నేనేమన్నానంటే దేవుడితోటి నీకు భేదము ఉన్నంత వరకు నీకు భయం తప్పదు ద్వితీయాలు ఈ భయం ఇది అద్భేతవేదాంతి ఇది పురాణం కానిది ఇక్కడ దేవుడితో కూడా అభేదమే ప్రతిపాదించబడుతుంది ఎక్కడైతే నీకు ఈశ్వరులతో అభేదము నువ్వు పరిగణనలోకి తీసుకుంటావో అప్పుడు మాత్రమే ప్రేమ అనేది ఉంటుంది తప్ప భయం పోవడం అనేది మాట ఉండదు ఈశ్వరుడు నేను వేడునప్పుడు ఏముంటుంది ప్రేమ ఉంటుందా భయం ఉంటుందా భయం వాంఛం ద్వారాలోనూ బాధ్యానికి ప్రేమ ఉంటుందా భయం ఉంటుందా భయం ఉంటుంది ప్రేమ ఉండదు ప్రేమ ఉండే అవకాశమే లేదు ఇట్ ఈజ్ నాట్ థిరిటికల్లీ పాసిబుల్ ప్రేమ ఉండడం అనే ప్రసక్తి లేదు భయమే ఉంటుంది ఎవరిబడి నో సెట్ ఎవరిబడి నో సెట్ భయమే ఉంటుంది దేవుడికి దేవుడి భక్తుడికి కాబట్టి సంసారం అంటే భయమే సంసారం ఇంకా వేరే సంసారం అయినా లేదు అదే సంసారం కాబట్టి సంసారం నుంచి విముక్తి కలగాలి అంటే అభేదము తప్ప మరియు ఒక గతి లేదు ఇది సిద్ధాంతం ఇందాక చెప్పింది మూవమోషం ఇప్పుడు చెప్పింది ఓకే ఇలాగే నడుస్తూ ఉంటుంది ఇతర యొక్క దేశాత్తాకరణాది దోష ప్రశక్తి ఇతరుడు అంటే జీవుడు ఇతరుడు అంటే బ్రహ్మ ఉండే ఉన్నాయి కదా బ్రహ్మజీవుడు ఉన్నప్పుడు ఇతరుడంటే జీవాపేక్షయ ఇతరుడు బ్రహ్మ అవుతాడు బ్రహ్మాపేక్షయా ఇతరుడు జీవుడు అవుతాడు ఇక్కడ ఏం చెప్పారు బ్రహ్మంతో మొదలుపెట్టి ఈ బ్రహ్మ ఇతరుడే అని చెప్పారు అంటే జీవుడే బ్రహ్మ జీవుడే అని చెప్తే ఇతరం వ్యపదేశపదేశం అంటే చెప్పడం అప్పుడు ఏమవుతుంది బ్రహ్మజీవుడే అయినప్పుడు ఈ బ్రహ్మ ఈ జీవన జీవుడిలో ఉంటూ తనకు హితము కానిలాంటి ఎందుకు చేసుకున్నట్టు హితాకరణ అది దోష ప్రసక్తి వస్తుంది లేదు అది జీవుడు బ్రహ్మయే అని మీరు చెప్పినట్లయితే జీవుడు బ్రహ్మయే అయి ఉండి తనకు హిత తప్ప హితకరణం చేసుకోవాలి తప్ప హిత అకరణం ఎందుకు చేసుకున్నట్టు కొంత రెండో దోషాలు అద్వైతంలో వస్తున్నాయి ఓకే నెక్స్ట్ అధికంతు భేద నిర్దేశాత్ అని తూ పెట్టేది సిద్ధాంత సూత్రం వస్తుంది ఓకే అన్యథా కారణ వాద ఆక్షిప్యతే చేతనం బ్రహ్మ జగత్కారణం అని సిద్ధాంతం చేతనమైన బ్రహ్మ జగత్నకు కారణం దీన్ని ఇంతకు ముందు దాన్ని ఆక్షేపించారు దాన్ని అబ్జెక్ట్ చేశారు ఎలా అబ్జెక్ట్ చేశారు జగత్తు జడము జడమైన జగత్తునకు చేతన కారణం ఎలా అవుతుంది కారణం అంటే ఉపాదానం అనే అర్థం ఇంకో ఇంకో వేరే అర్థం కాదు కాబట్టి జడమైన జగత్తుకి జడము ఉపాదానం అవ్వాలి తప్ప చేతనము ఉపాదానం అవుతుంది అని ఆక్షేపం చేశారు ఇప్పుడు ఇంకో రకమైన ఆక్షేపం చేస్తున్నారు అన్యన చేతన కారణవాత ఆక్షిప్యతే ఈ జగత్ జగత్తులో జీవులు కూడా ఉండాలి ఈ జీవులు ఈశ్వరుని చెప్పారు ఈశ్వరుని ఈశ్వరు నుంచి వచ్చిన వాళ్ళే తప్ప జీవతత్వమే పరమాత్మ పరమాత్మయే సర్వము అనే మాట వాళ్ళు ఒప్పారు అలా చెప్తారంటే చిదచి విశిష్ట విష్ణువు అద్వైతము అని అంటే జీవులు అచిత్ అంటే జగత్తు కాబట్టి జగ జగత్తు సత్యము త్మ విశిష్టము అయో వీళ్ళు ఈ కింకర్లు అయిన జీవులు వేరు వేరుగా ఉన్న జీవులు సత్యము ఈ రెండు సత్యములను పట్టుకుని ఆ పైన అది అద్వైతం ఇక్కడ కాదు అద్వైతం ఇక్కడ ఇక్కడ ఏంటి చిటు రెండు ఉంటాయి ప్రాప్సు రెండు వీటి మీద విష్ణు ఒక్కడూ అక్కడ ఉండేది ఇక్కడ అందులో ఉండేది మరి శివుని ఏం చేస్తారంటే జీవుల్లో పడతాడు శివుడు వచ్చింది జీవుల్లో లెవెల్స్ ఉంటాయి కదా ఆ లెవెల్లో బ్రహ్మ కింద లెవెల్లో పెడతారు బ్రహ్మ శివుడికి తండ్రి అంత థియాలజీ అంతా బెల్లప్ చేసేస్తారు ఆ థియాలజీ అంతా అదంతా సిద్ధాంతం బ్రహ్మ బ్రహ్మను ఎక్కడ పెడతావు విష్ణువుని ఎక్కడ పెడతాం కుమారస్వామిని విఘ్నేశ్వరుణ్ణి ఈ పురాణ దేవతలందరికీ వాళ్ళ పొజిషన్స్ అన్నింటినీ పెడతారు ఈ జీవుల్లో వాళ్ళ కింద దేవతలు ఉంటారు వాళ్ళ కింద మనుషులు ఉంటారు వాళ్ళ కింద రాక్షసులు ఉంటారు ఇది జీవవర్గం ఇది జగవర్గం ఈ రెండు పునాదుల మీద విష్ణు అలా నిలబడి ఉంటారు అక్కడ ఈ జీవుల్లో కొంతమంది ందుకలితే ఫ్రాడ్ బిలీ చేసి అవిష్ణు చేయడం విష్ణు దగ్గరికి వెళ్తారు విష్ణు దగ్గరికి వెళ్ళి సరిగ్గా విష్ణువు ఎలా అయితే నాలుగు చేతుల్లో కలిగి ఉంటాడో వీళ్ళ కూడా నాలుగు చేతులు కానీ విష్ణు వక్షస్థల మీద లక్ష్యం ఉంటుంది మాత్రం వీళ్ళ వక్షస్థల మీద ఉండదు ఇది పెద్ద చర్చ దేని మీద పండితులందరూ కలిసి దీని మీద ఒక గంట సేపు చర్చనే విన్నా నా చర్చ అంత శ్రద్ధగా ఉన్నాడు వీళ్ళు లోకల్ జమీందారీ శిస్టాన్ని రిప్రోడ్యూస్ చేశారు ఇక్కడ అని నాకు అది నిన్న పాఠంలో నోరు దారే అనేశాను అది జరిగే కాబట్టి ఈ రకంగా అద్వైతానికి అనుభవానికి రావటానికి అన్ని రకాల ఇబ్బందులు ఈ చేతన కారణాలని జీవ ఈశ్వర భేదాన్ని పట్టుకుని మళ్ళీ ఆక్షేపిస్తున్నారు చేతన బ్రహ్మ ఏకమద్వితి ఏంటి జగత కారణం అంటావు జీవుడికి ఆ బ్రహ్మకి అద్వైతంగా కుదుర్తుంది అని ఆక్షేపిస్తున్నారు ఎందుకో తెలుస్తుందండి చేతనాథి జగత్ క్రియాం ఆశీయమానాయాకరణాదయో దోషాహ ఆ వాక్యాన్ని బట్టి సూత్రంలో దోషశబ్దం ఉండాలి అని నాకు అర్థమైపోతున్నాం సూత్రంలో దోషశబ్దం ఉండాలి ఎందుకంటే శంకరులు సూత్రాన్ని ఈ అక్షాకరణాది దోష ప్రసక్తి అయిన హితాకరణాదయ దోషి కాదు ఈ ఆక్షేపం ఏమిటంటే చేతనము నుండే చేతన బ్రహ్మ నుండే సకల జగత్తు పుట్టింది అన్నప్పుడు అభేదం జగత్తుకి చేతన బ్రహ్మకే ఉపాదానం కారణం అంటే ఉపాదానం చేతన బ్రహ్మలే జగత్ జగదుపాదానము అనేది జగత్తుకి చేతన బ్రహ్మకి అధేదం ఆ ఆక్షేపం అయింది జీవుడికి బ్రహ్మకి అధైదం వస్తుంది దీని మీద అటువంటి ప్రక్రియను మీరు ఆశ్రయించినట్లయితే సమస్యలు వస్తాయి ఏక సమస్యలు హితాకరణము మొదలైన దోషము ప్రశస్తము వివరిస్తారు ఈ దోషాలు ఎందుకు వస్తాయండి ఇతర ఇతర దేశము బట్టి వస్తాయి అది సంగ్రహవాక్యం వివరణ ఇతరులంటే శారీరుడు ఇతరుడంటే శారీరుడు బ్రహ్మ కంటే పీరితరుడు ఓకే శారీరుడు అంత అంటే శరీరంలో ఉన్నవాడు శరీరంలో ఉన్నవాడు బ్రహ్మయ్యేనా అంటే కాదు ద్వయం బ్రహ్మయ్యే అద్వయం శరీరంలో ఉన్నవాడు బ్రహ్మయ్యే అయితే మరి వీరికి స్టాక్ మార్కెట్ లాస్ ఎందుకు వచ్చింది లాస్ ఉండదు కదా స్టాక్ మార్కెట్ లాస్ వచ్చి వాడు తలపట్టకుండా ఏడ్చు ఏకుంటున్నాడు అదే వాడు బ్రహ్మయ్య అయితే ్రహ్మ ఏం చేస్తాడు తనకి అద్భుతం పెట్టింది హ్యాపీగా ఉంటాడు వీడి శారీర బ్రహ్మయ్య అయితే మరి వీడి భార్య వీడి చెప్పిన మాట ఎందుకు రెండు ఇది ద్వైతం అంటే ఎలా ఉంటుంది మరి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఎక్కడ కంప్లీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు కొడుకు మీరు చెప్పిన మాటలు విండవు వీరి పిల్ల వీడికి చెప్పిన మాట విండు స్టాక్ మార్కెట్ లో వీడు ఎప్పుడు ఫ్రై మరి వీరి బ్రహ్మ ఇప్పుడు ఎందుకే చేయండి ఇంకా ఎప్పుడే చేయండి హౌ హీ వికే బ్రహ్మ వీరికి ప్రమోషన్ బతుకు మాత్రమే వీళ్ళు ఎప్పుడూ ప్రమోషన్ లేదు వీరి బ్రహ్మ ఎడ ఎలా ఉంటాడు బ్రహ్మ ఇవన్నీ హితాకరణము అనే కేటగిరీలో వస్తుంది ఈ దోషాలన్న ఇతర ప్రదేశం చేసినట్లయితే శారీరుడు బ్రహ్మే అని మీరు పట్టుకుంటే ఇన్ని సమస్యలు ఇక్కడ శంకరుడు జీవ శబ్దాన్ని వాడకుండా శారీరక శబ్దాన్ని వాడతారు శరీరమునందున్నవాడు అని వాడతారు మీరు జీవుడు అన్నారనుకోండి మరి మొత్తం గరుడు పురాణం అంతా వచ్చి నెక్స్తి కూర్చు అంటే జీవుడా నడద్దు జీవుడు అనగా పుణ్యాత్ముడా పాపాత్ముడా పుణ్యాత్ములైతే స్వర్గానికి పోతారు పాపాత్ములైతే నడకానికి పోతారు గోదానం చేసేదానే ఇంక ఇదంతా మొత్తం అంత డబ్బు ఇశాకాలు పెద్ద మెచ్చేది పడిపోయి అంటే మొత్తం అనేది వచ్చి పడిపోతాయి అంటే వద్దు ఆ జీవుడు అనే మాట అనద్దు నేను ఎవరు కాదంటే శారీరుడు అంటూ ఉంటాడు నాన్న సమయంగా ఇటు వరం శారీరుడు అంటూ ఉంటే మొత్తం మేము కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాము శారీరుడు అంటున్నాడు అప్పుడు అట్లీస్ట్ ఈ జీవ శబ్దంతో పాటుగా వచ్చేటువంటి పెద్ద సిస్తం ఏదైతే ఉంటుందో అది క్యూమెన్స్ అట్ అడిస్టన్స్ మనం విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు కాబట్టి శారీర శబ్దాన్ని వాడతారు ఇతర శారీరస్య బ్రహ్మాత్మత్వం వ్యపదిశతి శృతి స ఆత్మాత్మత్వ శిష్టేతకేతో ప్రతిబోధనా ఇప్పుడు అద్వైతలు అంటే ఏకత్వాన్ని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు ఇతరుడు అంటే శారీరకుడు వీరు బ్రహ్మయే బ్రహ్మకి వీడికి అద్వైతము వీడి ఆత్మ బ్రహ్మయే అని చెప్తా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు పైగా శృతిని పోర్ట్ కూడా శృతి చెప్తోంది కదా ఏమని స ఆత్మా తత్మ శిశ్వేతకేతో శ్వేషకేతో అని ప్రతిబోధన అంటే తనకి కొడుకుని బోధిస్తున్నాడు అన్ని మేలు కోరుకుతున్నాడు కేతు అది ఆత్మ ఐతదాత్మ్యమిటం సర్వం అని మొదలవుతుంది ఆ ఆత్మ నీవే అంటే ఈ జగత్తుంట కూడా ఏ పరమాత్మ నుంచి ఆవిర్భవించిందో సహాత్మ తత్వశి ఐతదాత్మ్యమితము సర్వం ఈ సర్వమునకు ఏది ఆత్మయో అది పరమాత్మ ఆ పరమాత్మ అని బోధిస్తోంది శృతి అని మనం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ శారీరుడు ఎవరిప్పుడు పరమాత్మ మరి శారీరుడు పరమాత్మ అయితే హితాకరణం ఎందుకు వచ్చి ఎక్కడెందుకు చెయ్యి హితకరణం ఉండాలి తప్ప హితాకరణం ఎందుకు వచ్చింది అని పూర్వక్షం యద్వా ఇంకో రకంగా చెప్పాలి ఇక్కడ ఇతర శబ్దానికి శారీరు అనే నష్టం చెప్పండి కదా ఇప్పుడు ఇతర శబ్దానికి బ్రహ్మ నష్టం చెప్పారు ఇతర బ్రహ్మణ శారీరాత్మదిశతి సర్వాదిశ్రష్రేవా అవిపృత్య బ్రహ్మణ కార్యాశన శారీరాత్మవర్శనా సంస్కృత భాషల్లో ఉండే సంస్కృత పంక్తి రచన అత్యంత మధురంగా ఉంటుంది సంస్కృత భాషలో బాగా పాటిస్తుంది లోకైన అనుభవం కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది రచన చాలా చాలా చాలా చిక్కగా చాలా అందంగా అందంగా సో అనివే ఇతర శబ్దానికి బ్రహ్మను అర్థం చెప్పింది ఇతరుడు బ్రహ్మ ఈ బ్రహ్మ శారీరుడే ఈ శారీరుడి శారీరు యొక్క ఆత్మ బ్రహ్మయే అని స్థుతి చెప్పారు అది ఎలా చెప్పిన అంటే శారీరుడు వైపు నుంచి చూస్తే ఓ శారీరా నే బ్రహ్మవే తత్వంశ బ్రహ్మవైపు నుంచి చూస్తే ఆ బ్రహ్మ ఏం చేశాడో తెలిసిన ఈ దేహాన్ని సృష్టించి వెంటనే దాంట్లో ప్రవేశించాడు అంటే ఇప్పుడు శారీరుడు ఎవడైనట్టు బ్రహ్మే బ్రహ్మైపోతుంది కాబట్టి ఆ బ్రహ్మ ఎలా ప్రవేశించాడు సృష్టి బ్రహ్మణ ప్రవేశ సృష్టించిన బ్రహ్మ ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు అంటే ప్రవేశించడంలో వికారమును పొంది ప్రవేశించాడు అనుకోండి ఇంక ఇప్పుడు బ్రహ్మకాడు శారీరుడైపోతాడు భేదం వచ్చేసి కాబట్టి వీడిందెందుకు కొరగాని వాళ్ళని మనం పెట్టుకోవచ్చు సమస్కృతాలు వికారమేమీ లేకుండా అన్ని కొడుత్య ఒకడు అమెరికా వెళ్ళి లేకపోతే దుబాయ్ వెళ్ళి వాపసు వచ్చేసాడు దుబాయ్ వెళ్ళి వాపస్ వచ్చినాడు ఉద్యోగం పోగొట్టు మీద వాపస్ వచ్చాడా ఉద్యోగం అట్టి పెట్టుకుని స్థలం మీద అన్నట్టు ఇప్పుడు బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని పోగొట్టుకుని శరీరంలో ప్రవేశించిందనుకోండి సమస్య ఉంది ఈ శారీరుడు వేరే కుటడు ఒరిజినల్ బ్రహ్మ వీడు కానే కాదు కానీ అలా చెప్పట్లేదు బ్రహ్మ ఎక్కి వికారములు లేకుండా బ్రహ్మం బ్రహ్మగా ఉంటూనే కార్యమోటే దేహం దేహంలో ప్రవేశించినది కనుక బ్రహ్మయే శారీరుని ఆత్మా అని నిరూపించడం అయితే కాబట్టి ఇటు నుంచి అటు చూసినా అభేదము చెప్పచ్చు శృతి వాక్యాన్ని బట్టి అటు నుంచి ఇదైనా అభేదం మీరు చెప్తున్నారు మరి అభేదమే అయినప్పుడు ఈ శారీరకుడు ఈ సంసార దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అనే శంక ఆ దోషము అవయ అనైన జీవేనాత్మ ప్రవిశ్యం రూపే వ్యాకరవాణి పరా దీవమాత్మశనం వ్యపదిశంది న్రహ్మణోా అతికేతని శి అని ఆ వాక్యం అలా ఉంది ఏ రకమైన వికారములు లేకుండా బ్రహ్మ ఎలా ఉన్న బ్రహ్మ అలాగే ఈ శరీరంలో ప్రవేశించి శారీరుడుగా ఉన్నది అని ఉంది వాక్యం ఆ శృతి అలా చెప్తోంది ఆ శృతి చాందో శృతి కూడా ఆ పరాదేవత పరదేవత నుంచి ఆరంభమైనది పరదేవత అనే మాట వినపడగానే మీరు మొత్తం నవావరణ పూజలతో సహా మీ తంత్రాన్ని అంతా ఇక్కడికి పెట్టేసేయద్దు ఎందుకంటే పరాదేవత భట్టాధికారని ఇలాగా ఆ భాష ఒక భాష ఉండాలి అదంతా ఇక్కడికి పొద్దు రావద్దు ఇది వేదాంతం కదా ఇది ఇక్కడ పరాదేవత అంటే అది కాదు అర్థం మీకు అలాంటి సందేహం ఎప్పుడైనా వస్తే నా మాట మీకు గుర్తొచ్చే సందేహం తొలగిపోతుందని నేను చెప్తున్నా అండ్ ఆంటిసిపేటింగ్ ఎనీ పాసిబుల్ డౌట్స్ అండ్ సెటింగ్ అనేది పరాభట్టాదిక పరాదేవ అదేవి కాదు ఇక్కడ ఇక్కడ పరాదేవత అనేది అసత్ సత్యుదేవ సోమైన ఒక ఆశీతం అని చూసే ఏకం ఏవా ద్వితీయం అది సత్ దానికి పరాదేవత అని పేరు పెట్టారు దాన్ని దేవత అన్నారు దేవత అని స్త్రీలింగం చేయలేదు శబ్దం స్త్రీలింగ శబ్దం అది స్వయం ప్రకాశ చైతన్యం కనుక దానికి దేవత దాని నుంచి తేజస్సు దేవత అప్పు దేవత ఈ దేవతలు ఆవిర్భవించేది వీటన్నిటికంటే సుపీరియర్ కంటే దానికి పరా దేవత అని అంటే ఒక పరా దేవతాన్ని అని మీరు లిక్తిపడి సౌందర్య పెట్టేయ సౌందర్యభ శంకరాచార్యం అది కూడా అలౌక పెద్దాం దాని పక్కన అదొకటి కాబట్టి ఈ భాష్యాన్ని శంకరాచార్య రాశారు సౌందర్భం రాశారు కాబట్టి అదంతా ఇక్కడికి కొట్టుకోవచ్చేయడం పరాదేవత అని ముక్కని కొట్టుకోవడం ముక్క అంటే చిన్న పీస్ అయితే ఇవ్వలేదు సోం లు అనే అఫ్ దాట్ సరే రేవా దీయ్యం దానికే పరాదేవత అని పేరు ఆ పరాదేవత అంటోంది ఇలాగా ఏమనంటోంది ఇది అభినయం అనే జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాఘర వాణి అని పరాదేవత యొక్క వచనం పరాదేవత అంటుందంటే ఇదిగో ఈ దేహము కలదు ఈ దేహంలో నేను ప్రవేశిస్తాను ఎలా ప్రవేశిస్తాను ఆత్మన ఆత్మరూపంగా నా స్వరూపంతో నేను ప్రవేశిస్తాను ఎటువంటి స్వరూపము జీవే ఆత్మ జీవ అంటే ప్రాణధారణ ప్రాణధారణ స్వరూపముగా ప్రవేశిస్తాను ఇప్పుడు ఎలాగంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ప్రవేశించడం అనుకుంటాం నేను ఈ ఫ్యాన్ లో ప్రవేశిస్తాను ప్రవేశించి ఆ కాయిల్ నక్కను కూడా వ్యాపించి తయారు చేసి ఆ ఇండక్షన్ మెకానిజం ఈ ఫ్యాన్ ని తిప్పేస్తాను అని అనుకుని ప్రవేశించారు ఈ పరమాత్మ పరా దేవత దీనికి సరేకమైన వాసిన తీర్యం దేహంలో ప్రవేశిస్తూ నేను ఈ దేహంలో ప్రవేశించి ఇంద్రియముడు మనస్సు మీకన్నిటికీ కూడా ఉజ్జీవింపజేసి తద్వారా ఈ దేహమును నేలగా తాను అని అనుకుని ప్రవేశించింది ఆ రూపంగా తాను ఎలా ఉందో అలాగే ప్రవేశించింది ఆత్మ అంతే తప్ప వికారములేని చెందలేదు కాబట్టి ఇప్పుడు బ్రహ్మయ్య శారీరుడు అయినాడు మరి బ్రహ్మయ్య శారీరుడైతే ఇలాగేటువంటి చూసే స్టాక్ మార్కెట్ ఇత్యాది దోషాలు ఆ దోషాలన్నీ కూడా ప్రశక్తము అవుతాయి ఇప్పుడు బ్రహ్మయ్య శారీరుడైతే ఫ్లైట్ మిస్టేక్ అవ్వటము రైలు మిస్టేక్ అవ్వటం ఇలాంటివి అవ్వకూడదు దోషాలు రాకూడదు అనేక దోషాలు వచ్చేస్తూ ఉంటాయి తస్మాత్ సృష్వం తచ్చారీరైవే కాబట్టి దీన్ని బట్టి ఏం లేదు బ్రహ్మ సృష్టికర్త అని కదా మీరు అన్నది బ్రహ్మ సృష్టికర్త అయితే శారీరుడికి బ్రహ్మకి అభేదం అని మీరు గట్టిగా చెప్తున్నారు కనుక పైగా దానితో కుపేశం ఇట్ నుంచి అటైనా దీన్ని దీన్ని ఐడెంటిటీ అంటారు ఐక్యం ఐక్యంలో అలా ఉంటుంది విశ్నించటైనా భేదమే అర్పించటైనా అభేదమే అని మీరు చెప్తున్నారు కనుక జగత్కర్త ఎవరండి బ్రహ్మ శరీరుడు ఎవరండి బ్రహ్మాభినుడు అయితే మరి బ్రహ్మకు ఉండే సృష్టికర్తృత్వము శరీరుడు కూడా ఉన్నట్లే కదా ఇప్పుడు ఆఫీసులో ఆఫీసులో పనిచేసాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసుకి సంబంధించిన ఏదైనా విషయం డౌట్ ఉంటే వీడికి ఫోన్ చేసి అడుగుతారా అడగరా అడుగుతారు ఎందుకని ఆఫీసులో పనిచేసిన వాడే ఇంట్లో తల్లి పిల్ల పిల్లలకి తండ్రిగా ఆ అమ్మగారికి భర్తగా ఉన్నారు కనుక అడుగు వాడే వీడు కనుక అడుగుతారు సపోజ్ వాడు వేరు వేరే అడగటం కాబట్టి సృష్టి చేసిన వాడు బ్రహ్మ ప్రవేశించి శారీరుడుగా ఉన్నవాడు బ్రహ్మ కాబట్టి ఇప్పుడు ఈ సృష్టి అవన్నది శారీరం యొక్క సృష్టి ఎందుకని బ్రహ్మ యొక్క సృష్టి కనుక బ్రహ్మకి శారీరుడికి అభేదము కనుక అర్థమైందండి బ్రహ్మ సృష్టి చేసి శరీరంలో ప్రవేశించి శారీరుడుగా కూర్చొని ఇప్పుడు ఈ శారీరుడికి ఇప్పుడు సృష్టి చేసింది శారీరుకే ఓకే అదే బ్రహ్మ అంటే బ్రహ్మకృష్ణ అంటే శారీర సృష్టి చెప్పి అభయమ్మదే కదా ఓకే సరే కానివ్వండి అతంత్రతమేవా ఆత్మన సౌమస్కరం కురయాహిత జన్మ మనన జల లో ఇప్పుడు బ్రహ్మ స్రష్ట సృష్టికర్త కర్త స్వతంత్రకర్త పా సూత్రం సృష్టికర్త అంటే స్వతంత్రంగా సృష్టి చేస్తారు తన తన ఇచ్చ ఇచ్చ వచ్చినట్టుగా సృష్టి చేస్తారు ఆ బ్రహ్మనే ఇప్పుడు శారీరుడైన కాబట్టి ఇప్పుడు శారీరుడు స్వతంత్రుడు స్రష్ట అంటే సృష్టికర్త అడిగాడు మరి స్వతంత్రుడైన సృష్టికర్త అయితే తనకు అహితమును ఎందుకు సృష్టించుకుంటూ ఉన్నట్లు దీంతో మళ్ళీ ఒక చిన్న మతల ఉంది స్వతంత్రుడు కాని సృష్టి కట్టాలనుకో ఓడ కట్టడం ఓడ కడుతున్నాడు కటీ మేస్త్రీయే కడతారు కానీ వాడు స్వతంత్రులు కాదు అది పై వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు కట్ట జర్మనీలో సెకండ్ వరల్డ్ వరలో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉన్నాయి మోస్ట్ వెల్ బిల్ట్ క్యాంప్స్ దాని నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అలాంటి వెల్ బిల్ట్ క్యాంప్స్ ఆ క్యాంప్స్ లో వీళ్ళందరినీ ఖైదీలుగా పెట్టి వాళ్ళని యాతనాలు పెట్టేవారు ఆ క్యాంప్స్ ఎవరు కట్టారు అనుకుంటున్నారు మీరు వీళ్ళే కట్టారు క్యాంప్స్ వీళ్ళే కట్టారు ఎవరు ఈ ఖైదీలే కట్టారు ఆ ఖైదీల్లో అంటే వర్క్ మీద నేను టాపిక్ మార్చి చెప్తున్నా కాబట్టి వాళ్ళు అంత బాగా క్యాంపులు కట్టారంటే వాళ్ళు స్వతంత్రకర్తలా అస్వతంత్ర కర్తలా అస్వతంత్రకర్తలు ఎవరు వాళ్ళకి స్వాతంత్ర్య ఉంటే తమ జైళ్ళని తామే అంత బాగా నిర్మాణం చేసుకుంటారా ఒకవేళ నిర్మాణం చేసేప్పుడు పారిల్పోయేందుకు వీలుగా నిర్మాణం చేసుకోరా అంత పకడ్బందీగా నిర్మాణం చేసుకున్నాను తమ జైళ్ళని తామే నిర్మాణం చేసుకున్నాను అంటే వాళ్ళు కర్తలు వాళ్ళే కానీ అస్వతంత్ర కర్తలు పైనుంచి ఎస్ఎస్ దాన్ని కొట్టుకుని నిలబడి వాళ్ళు చేయించారు ఆ సందర్భంగా మీకు దైగ్రస్థై ఒక చిన్న ఎపిసోడ్ చెప్తారు ధైగ్రస్థై చెప్తారు దీంతో సంబంధాలు ఏంటంటే ఒక జూయిస్ రిజర్వర్ జ్యూస్ అందరినీ దాంట్లో యాత్ర నెల పెట్టి చంపారు ఆ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాప్స్ మీకు కొంత హిస్టరీ తెలుసు ఉండాలి ఓ జూస్ట్ రిజర్వర్ వాడు మిస్త్రీ స్కిల్డ్ వర్కర్ మిస్త్రీ కాబట్టి ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే వీడికి గోడ కట్టడానికి వీడికి అప్పగెప్పారు వీడికి వర్కర్స్ అని అన్స్కిల్ వర్కర్స్ అని వీడికి ఇచ్చారు అసీమెంట్ వడ్డీ కలుపుకుని వీళ్ళు గోడ కడుతున్నాడు ఆ గోడ పెర్ఫెక్ట్ గా కడుతున్నాడు మీరు ఆ లంబము అని వేసి పెర్ఫెక్ట్ గా కడుతున్నాడు వర్కర్ అడిగారు ఎలా అంత పెర్ఫెక్ట్ గా కడతావు నువ్వు ఎంత నిన్ను గ్యాస్ ఛాంబర్ లో చంపడం నిన్ను బంధించడానికి కడుతున్నాడు ఎలా అంత పెర్ఫెక్ట్ గా పెట్టినది కానీ దానే అంటాడు అంటే మీరంటూ నా గోడి నేనే కట్టినా కూడా నేను సరిగ్గానే కడతాను నా జిల్లాలే పని చేయడం చేస్తున్నావు నువ్వు ర్కర్ నా గోరీ కట్టినప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేము ఆయన వర్కర్ నన్ను ఇంట్రీట్ చేయటం వల్ల వాడి దోషం తప్ప నా వర్క్ లో దోషం రావటానికి వీలు లేదు వర్కర్ సప్ట్ గా కడతాడా గోడ అది వార్సా హెట్ వార్సా హెట్ కన్స్ట్రక్షన్ కూడా కట్టిన కూడా ఇప్పటికి కూడా ఆ గోడని ఒక మెమో అని నా వ్యాఖ్య పెట్టాను మీరు వెళ్ళి చూడొచ్చా కూడా నైన్టీన్ ఫార్టీ లో పెట్టిన పోవడం అలాగే వాళ్ళు అంత డైరెక్ట్ పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది మాకు దుఃఖాన్ని మాకు బంధహేతు అని తెలుసు అయినప్పటికీ కూడా వర్క్ ఈజ్ అది చదివినప్పుడు నేనేమనుకున్నాను ఇండియాలో ఈ క్వాలిటీ వర్క్ ఈ ఈ సోచ్ ఈ థింకింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది అమెరికా ఏమీ చూపలేదు అది రావాలి ఎంత టైం పడుతుందో చూద్దాం మనం మోడీ గారితే వచ్చారు కాబట్టి ఇంకా ఈ సోచ్ బదారు రావాలి టైం పడుతుంది హోప్బిలిటీ నా అర్థనింగ్ దాట్ స్వతంత్రుడైన కర్త య్యుండి తనకు హితమును మాత్రమే చేర్చుకుంటాడు తప్ప హితం అంటే ఎలా ఉంటుంది సౌమానస్కం అంటే ఏది సృష్టించినా అందుకే ఉల్లాసం కలిగించేది సృష్టించుకుంటాడు పేసవి కావాలంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంది ఇట్లా సృష్టించుకుంటాడు బాధిఫ్ కాదు స్టాక్ మార్కెట్ అంటే తను పురుగు పెట్టిన కొంచెం రూపాయలు ఇట్లాగా మిగతా స్టాకులన్నీ డెబ్బై ఇట్లాగా సృష్టిస్తాడు తప్ప నా అపోజిట్ వే తనకు అంతే తప్ప తనకు హితము ఒక పెద్ద నెట్వర్క్ జాలము అంటే నెట్వర్క్ మన వాళ్ళు ట్రాన్స్లేషన్స్ బాగా చేస్తారు అంతర్జాలము అని అంతర్జాల వెరీ బ్యూటిఫుల్ వరీ ఇక్కడ మన మన చుట్టూ మనం ఒక నెట్వర్క్ సృష్టించుకుంటు మనం నెట్వర్క్ ఉంది మనకి ఏమిటది పుట్టుక చావు మధ్యలో పెద్ద వయస్సు సో జరా జరా అంటే దానికి పానీడిగా జురు వయోహానవు అని ఆయన ధాతువు మీ వయస్సు ఆరచకపోవటం లాగా హరి చూపోతుంది అని అర్థం జురు అనే ధాతువు దాని నుంచి జరా వచ్చింది కాబట్టి అది వృద్ధాత్మ తర్వాత కో తర్వాత ఆది శబ్దం చేరిందాక నేను చెప్పాను చూడండి ఎవరో చెప్పిన మాట మీద పోవడం ఇలాంటి అనర్థం ఇంకా ఎవరు చెప్పిన వాళ్ళు వీడియో గురించి ఎవరు పట్టించకూడదు అందరూ వాళ్ళ వాళ్ళ అలాగే ఉంటారు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు డబ్బులు ఉంటారు పాదయాత్ర కొడుకులు కూడుకుంటే వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు కట్టారు వాళ్ళతో పెద్ద వయసు వాళ్ళకి తెలియదు కదా ఎందుగా ఉంటారు కదా పెద్ద వయసులో ఉంటే గుణలో సార్ అర్థం కావాలి అని చెప్పి వాళ్ళు ఏం ఈ పెద్ద వాళ్ళని పట్టించుకోవాలి ిజీగా ఉంటారు వీళ్ళు ఆసక్తిని పెట్టుకుని ఎన్న ట్యాచ్ చేసే సమస్య కాదు ఆసక్తిని పెట్టుకుంటే వీళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అలా ఏమి సృష్టించుకోవడం శిరాముళ్ళు కొడుకునే సృష్టించుకుని ఉండొచ్చు కదండి ఈ కూతుళ్ళని కొడుకులని చంద్రవాణా వాళ్ళని ఉందరినీ సృష్టించుకుని వాళ్ళతో సతమత రావకపోతే చక్కగా పితృవాద్య పరిపాలన చేసే కొడుకులను సృష్టించుకుంటుంది స్వతంత్ర కర్త అయితే ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి ఏం జరిగిందంటే వీడు స్వతంత్రుడు కాదు కర్త కాదు వీడేమీ కాదు వీడు ఏమిటి కాదు